నాలుగు వందల తొంభై ఆరవ కీర్తన కొండవంటి దేవుడునే కొలిచే దేవుడు వీడే నిండుకున్నాడు తలచుమినో మనసా కొండవంటి దేవుడునే కొలిచే దేవుడు వీడే నిండుకున్నాడు తలచు నెమ్మది నో మనసా నన్ను పుట్టించే దేవుడు నాలో నున్నాడు దేవుడు కన్న చోటులనే ఉండే కాచే దేవుడు వెన్న పెంచే దేవుడు వివేకమిచ్చే దేవుడు ఎన్నిని పొగడవచ్చు ఈతడే మా దేవుడు సిరులిచ్చిన దేవుడు సేవగునేటి దేవుడు గురుడై బోధించి చే కొన్న దేవుడు మరిగించిన దేవుడు మాటలాడించే దేవుడు ఇరవై మా ఇంటనున్నాడీ దేవుడు దాపు దాపుదండయిన దేవుడు దరి చేర్చిన దేవుడు రూపు చూపేనిది ఓ పోరున దేవుడు శ్రీపతి అయిన దేవుడు శ్రీవేంకటాద్రి దేవుడు చేపట్టి మమ్మేలినాడు చేతనేవుడు